కీర్తన పంతొమ్మిది కొనసాగె మమతలుగా నగవలదాడువని కుడుపులు కొనసాగే మమతలు కడువేగా శ్రీహరిగా నగవలదా నమలకచవులయ్య నాతుల శుద్ధులు అమర చింతకాయల వంటివి భ్రమసి కొరకబోతే పండ్లు పులుసును తెమలక శ్రీహరి తెలియగవలదా విచ్చక మెరుగులు విడివడ్డవలపులు పచ్చి మేడి పంటి భావమువీ మిచ్చిలోను చూడమొదలె పురువులే గచ్చుల ఇవి కనవద్దా హరి బడలని పంటవో పై పైనే హరి భక్తి కడలేని కల్ప వృక్షము వంటిది కడగి కొలువ శ్రీ వెంకటనాథుడే గురిబడనే యాతనిగని గవలదా